మే కవి కవీనాముపమశ్రవస్తమ జ్యేష్ఠరాజమ్ బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శ్రీమహాగత సదాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మడాచార్య పందే గురం పరా భక్తు మమా వాక్ బాచుత్రమో బలమింద్రియాణ సర్వామి సర్వ్రహోపనిషదన్ నాహం బ్రహ్మ నిరాకరయా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమనిరాకరం మేస్తూ తాత్మేయనిషత్సుధర్మాస్ మయి సంతుయి సంతు శాంతిశా నాల్గవ మంత్రమశం యద్విుతో రోహితం రూపేజుక్రదపాదన్న అపాగాద్ విద్యుతో విద్యుత్వ వికారోధేం సత్యం తేజస్వై సఖ్యంగారంణత్వం సదిత్యవ సత్యత వివక్షి అంతవరకు చూశాము అంటే సకల జగత్తు కూడా ఈ తీని రూపాన్ని ఇచ్చేవస్యం ఈ మూడు రూపముల యొక్క సమావేశం తప్పిస్తే ఈ మూడు రూపములను మించి మరి ఏమీ లేదు ఈ మూడు రూపాలే బుద్ధుడు భగవాన్ బుద్ధుడే చోటంటాడు వర్షం వర్షం అంటారు జనం ఏంటి వర్షం అంటే వర్షం అనేది ఏమీ లేదు నీరు మాత్రమే అని అంటే మనం వర్షం వర్షం అనేప్పటికీ ఏమన్నా అదేదో సంథింగ్ స్పెషల్ అని అంటారు అచారం మనం వికారహీ అది నీరే ఆ పైకి ఆవిరిగా వెళ్లి మళ్ళీ కింద పడితే దానికి వర్షం అని పేరు అదే నీరు సముద్రంలో ఉంటే సముద్రం అని పేరు కాబట్టి వర్షం అన్నది నామధేవం తప్ప మరేం లేదన్న జగత్తు మూడు రూపాలు తప్ప మరొకటేమీ లేదు అని అంతవరకు వ్యవస్థ చేసి ఆ దాని నుంచి ఎక్స్ట్రా ఏమంటే అన్నం శృంగము ఒకనుక శృంగము కార్యము కారణం కంటే భిన్నము కాదు కార్యము కారణాత్ అనన్యం అది ఒక మౌలికమైన ప్రతిపాదనము సిద్ధాంతము ఈ సెక్షన్ లో కార్యము కారణం కంటే భిన్నంగా ఉండదు కాబట్టి పృథివీ లేక అన్నము అప్పు కంటే భిన్నంగా ఉండదు ఉన్నట్టు కనబడుతుంది భిన్నంగా ఉండదు ఆ అప్పు సుంగము అది కూడా సుంగమే కనుక భిన్నంగా ఉండదు తేజస్సు కూడా నామరూపాలు తెప్పిస్తే వాస్తవంలో అది కూడా సద్రూపమే కాబట్టి సత్తు సర్వము సదిత సత్యం కాబట్టి సత్ అన్నదే సత్యము మిగతా అంతా కూడా సత్తు మీద వేసిన నామరూపాలు తప్ప మరేమీ కాదు ఇష్టోర్థహ వివక్షిత ఈ విషయాన్ని చెప్పడం కోసమనే శృతి ఈ రకమైన ఒక ప్రసంగాన్ని చేసి ఆ ప్రకరణ ఆ అందుకోసం చెప్పింది అంతవరకు చూసాం దీని ఒక पर नो वाग्वंतर्खे अतजप्रभृतिषु अनूतवात् अवशिष्ये गसस्पर्शाचिषा ఇప్పుడు చూడండి నన్ను వాయువు అంతరిక్షము ఉండదు సో స్పేస్ను వాయువును సో మీరు తేజస్సు అప్పు అన్నము ఈ మూడింటికి త్రివృత్కరణం చేశారు కానీ ఈ వాయువంతరిక్షములు త్రివృత్కరణములుగా చేయబడలేదు అత్రివృత్కృతే త్రివృత్కరణము అనే ఆ ముట్టేట రచనలో వాయు అంతరిక్షములకు ప్రవేశం లేదు తేజస్ ప్రభుతిషు అనంతర్భూతత్వాత మీరు త్రివృత్కరణం ఏమిటి చేశారు తేజస్ మొదలైనవి ఆ తేజస్సు మొదలైన వాటిల్లో వాయువంతరీక్ష ఉన్నాయా లేదు కాబట్టి త్రివృత్కరణంలో అవి పడలేదు అవి చేరలేదు అవశిష్యేవా కాబట్టి త్రివృత్కృతము అయిన జగత్తుకి భిన్నంగా అవి మిగిలి ఉంటాయి వాయువంతరక్షం తర్వాత ఇక్కడ వరకు చెప్పినటువంటి మంత్రాలలో రూపముని మీరు చెప్పారు ఎక్కడైనా మూడు రూపములే సత్యము అని చెప్పారు రూపానికి సత్తుతోటి సమావేశం ఏర్పాటు చేసి రూపము సత్తు కంటే భిన్నంగా లేదని చెప్పేది తప్పిస్తే మిగిలిన లక్షణాలు ఉన్నాయి ఈ సృష్టిలో భాగంగా గంధం ఉన్నది రసమున్నది స్పర్శ ఉన్నది శబ్దం ఉన్నది అవి సత్తులో అంతర్భాగములే అని అక్కడ మీరు చెప్పలేదు అంటే అవి కూడా మిగిలి సో అసత్తులో అంతర్గతం కా కాకుండా సత్తు కంటే ఇంక్లూడ్ కాని విధంగా ఈ వాయువు అంతరిక్షం మిగిలే గంధ రస స్పర్శ శబ్దములేదు సో తేజోబర్ణములకు మీరు తేజోబర్ణాలకి త్రివృత్కరణంలో సమావేశమైంది రూపానికి సమావేశమైంది కాబట్టి ఆ సమావేశమైనంత వరకు సత్తుకంట భిన్నంగా లేదా అంగీకారణం కానీ ఈ వాటిగా ఇంకూరు కానివి ఉన్నాయి కనుక ఇవి సత్తుకంటే విలక్షణంగా సపరేట్గా మిగిలి ఉంటాయి అని కోరపక్షం కథం సపా విజ్ఞాతే అవిజ్ఞాతం విజ్ఞాతం భవే విజ్ఞాన ప్రకారాంతరం వాచ్యం ఇప్పుడు చూడండి ఏకస్మిన్ విజ్ఞాతే సర్వం విజ్ఞాతం భవతి ఒకటి తెలుసుకుంటే అవిజ్ఞాతం విజ్ఞాతం అశుభుతం శుభతం సో ఆ సత్తును తెలుసుకుంటే తెలియబడనిది తెలియబడిపోతుంది తెలిసినట్లు అయిపోతుంది ఎందుకది ఆ సత్తులో అంతర్గతం గనక అని ఆ విధంగా చెప్పారు కాబట్టి మీరు చెప్పిన ప్రిన్సిపల్ బై నోన్ సట్ ఎవరిథింగ్ ఎల్స్ ఈజ్ నోన్ అనే ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అది ఆ సత్తులో అంతర్భాగములుగా మీరు వర్ణించినటువంటి పేజోబంధముల వరకు అప్లై అవుతుంది వరకు అప్లై అంతేగాని వాయు అంతరిక్షాలకు కానీ ఈ గంధ రస స్పర్శ శబ్దాలకు కానీ అది అన్వయించదు కాబట్టి శక్తి యొక్క విజ్ఞానం వల్ల తేజోబందములు తెలియబడతాయి రసన రూపం తెలియబడుతుంది కానీ ఈ రెండు భూతములు ఆ నాలుగు సూక్ష్మాంశములు తెలియబడకుండా నిధులు మరి వాటి విజ్ఞానం మాట ఏంటి విజ్ఞానం ఎక్కడి సర్వ విజ్ఞానం అవదు కాబట్టి వాటి విజ్ఞానం కోసం శక్తి యొక్క విజ్ఞానం సరిపడదు వేరే పద్ధతిలో వాటి విజ్ఞానాన్ని మనం సంపాదించాల్సి ఉంటుంది సో విజ్ఞాన ప్రకారాంతరం వాచ్యం కాబట్టి సత్తుము తెలుసుకుంటే సర్వము తెలుసుకుంటూ తెలిసినట్లే అనే థీసిస్ కోసదు ఎందుకంటే తెలియబడకుండా ఇవి ఎగిరిపోతున్నాయి కనుక వాటి యొక్క విజ్ఞానం కోసం మీరు మరొక వ్యవస్థను ఏదైనా చేయాల్సి ఉంటుంది ఇది పూర్వపక్షం తెలిసిందండి పూర్వపక్షం ఇప్పుడు జన్మ సమాధానం నై దోష అదే ఈ దోషం కాదు ఎందువల్ల రూపవద్రవ్యే సర్వస్య దర్శనాత్ అది సంగ్రహవాక్యం దాని మొహం దృష్టి తెలుస్తుందిగా అది సంగ్రహవాక్యం అని కథం నుంచి దాని రగలన సో రూపాన్ని చెప్పేదే కదా మీకు చెప్పలేదు ఏంటి అంటే ఆ రూపము గలది ద్రవ్యము ఏదైనా సరే రూపము గల దాంట్లో సర్వమును మీరు సర్వస్య దర్శన కాబట్టి రూపాన్ని చెప్పడం ద్వారా ఏది మిగలకుండగా సర్వాన్ని చెప్పినట్టు అయిపోయింది కనుక ఏదో ఇంత చెప్పండి మిగిలి ఉన్నది కాబట్టి శక్తి యొక్క విజ్ఞానం చేత తెలియబడకుండా మిగిలేదో ఒకటి కొంత సెపరేట్ గా ఉంది తెలంగాణ సెపరేట్ అన్నట్టు అలా ఏదో ఉంది కాబట్టి దానికోసం వేరే వ్యవస్థ చేయాలి అని ఇదేమీ కుదరదు రూప ద్రవ్యంలో అంతా కూడా ఇంక్లూడ్ అని ఉంటే సంగ్రహంగా చెప్పారు దాని వివరణ కథం కథం అంటే ప్రశ్న వేసుకుని సమాధానం తేజసివతే शब्दस्पर्शोरपी उपल वाल तश शब्दगुणव अब तेजस्से तेजस्टा अग्नि అంటే అగ్నియావక్కలేదు సూర్యుడు తేజస్వి చంద్రుడు తేజస్వి విద్యుత్తు తేజస్య ఇవన్నీ కూడా కొన్ని అగ్ని తీసుకోండి ఒక ఉదాహరణకి అదైతే రూపము గలది తేజస్సు తావద్ రూపవతి ఈ రూపము గల అగ్నిలో శబ్దము స్పర్శ కూడా ఉపలంభాలు మనకు అనుభవానికి వస్తున్నాయి తెలుస్తూ ఉంటాయి అగ్ని భగభోగ శబ్దం చేసుకుంది అగ్నిలో స్పర్శ ఉంది ఉంటే రూపము ఒక్కటే కాదు స్పర్శ కూడా ఉంది ఉష్ణ స్పర్శ ఉందిగా సో కాబట్టి మనకి శబ్దమే స్పర్శ అగ్నిలో అనుభవానికి వస్తున్నాయి కనుక మనం ఏమని మనం నిర్ధారించవచ్చు అనుమీయ అనుమానం ఏమని చేయవచ్చు అంటే దీంట్లో తేజస్సు రూపమునకు సంబంధించి తేజస్సు మాత్రమే స్పర్శకు సంబంధించిన వాయువు తర్వాత శబ్దానికి సంబంధించిన ఆకాశము కూడా ఈ తేజస్సులో అంతర్గతమై ఉన్నాయి అని మనం భావన మనం అనుమానం చేయవచ్చు ఎందుకంటే పొగంతో నిప్పున్నట్టుగా స్పర్శిందంటే వాయువు యొక్క సమావేశం అక్కడ అయి ఉండాలి శబ్దముందంటే ఆకాశ సమావేశం అక్కడ అయి ఉండాలి కాబట్టి వాయు అంతరిక్షములు ఆ తేజస్సులో ఎటువంటి వాయు అంతరిక్షములు స్పర్శ గుణవతో వాయు అంతరిక్ష స్పర్శము అనే గుణములు కలిగిన క్రమంగా స్పర్శకు వాయువు గుణము వాయువుకు స్పర్శ గుణము శబ్దము ఆకాశానికి గుణము అటువంటి ఆ యొక్క సమావేశము సద్భావము అంటే వాటిలో ఉనికిని కలిగి తేజస్సులో వాయు అంతరిక్షములు కూడా ఉన్నాయి అనే విషయాన్ని మనం అనుమానంతో తెలుసుకోవచ్చు కాబట్టి తేజస్సును మనం సంగ్రహిస్తే అంటే అంటే సంగ్రహించడం మనం దాన్ని పిక్చర్లోకి తీసుకుంటే వాయు కూడా తీసుకున్నట్లే అవుతుంది అవేం మిగిలిపోవు విడిగా ఏం ఉండవు కథ అదన్మయోహో రసగంధాంతర్భావ తర్వాత మీరు అప్పు తీసుకోండి అప్పుకి రూపం ఉండదు సో ఈ అప్పు నుండి రసము అంతర్భావం రసం మిగిలిపోయింది అన్నాడు కదా రసమే మిగిలిపోలేదు రసం అప్పులోకి వచ్చేస్తుంది అప్పులో రసం అనే అనుభవం తర్వాత గంధం మిగిలిపోయింది అన్నాడు పురపక్షం గంధమే మిగిలలేదు అంటే మంత్రాల్లో రూపం అక్కడే చెప్పాడు కదా అందుకే గంధము రసం కూడా మిగిలిపోయిందని పురపక్షం పురపక్షం వేసేప్పుడు అన్ని ఎన్ని ఎన్ని పాయింట్స్ ఉంటాయో అన్ని యూనియన్ ఆ గవర్నమెంట్ కి డిమాండ్స్ పెట్టేప్పుడు ముప్పై ఆరు డిమాండ్లు ఉంటారు ఏదైనా డిమాండ్ ఏదో ఒకటి ఉంటుంది మా జీతం డబుల్ చేయడమో ఏదో ఒక డిమాండ్ ఉంటుంది ముప్పై ఆరు డిమాండ్ లిమాండ్ రిటైర్ అయి ఉంటారు అది పెన్సన్ స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టాలి అని అన్ని వీలు పడితే అన్ని పెట్టిస్తారు పెట్టేసి ఒక కాగితం ఇస్తారు సో కూడా వాయు అంతరిక్షణలు మెయిన్ పాయింట్ అదే కాకుండా ఇంకా ఏదైనా రూపాయి ఒక్కటే అంతరంలో చెప్పారు కనుక ఆ ఇంకా కలవనేది ఏమైనా ఉంటాయని కూడా పౌరోక్షంగా పెడితే అది అన్ని మిగలదు ఎందుకంటే అన్నమును మీరు తీసుకున్న అన్నం అంటే పృథ్వ తీసుకుంటే దాంతో గంధము రానే వచ్చింది రూపము ఉన్నది పృథివీ గంధం అంతర్భావం అయిపోయింది కాబట్టి వాయు అంతరిక్షము ఇంక్లూడ్ అయితే నాలుగు కూడా నాలుగు గుణాలు ఉన్నాయి అది ఇంక్లూడ్ వాయుని ఇంక్లూడ్ చేసినప్పుడు స్పర్శ ఇంక్లూడ్ అయింది ఆకాశంతో పాటు శబ్దం ఇంక్లూడ్ అయింది అప్పుకి రూపము గలవి ఆ రూపంతో పాటు రసం ఇంక్లూడ్ అయింది అన్నము రూపము గలవి కనుక రూపంతో పాటుగా గన్నం ఇంక్లూడ్ అయింది ఇంకేం మిగిలింది అంతా ఇంక్లూడ్ అయింది రూపమతాంత తేజోదన్నాం త్రివృత్కరణ ప్రదర్శనం కాబట్టి రూపము గలవి కంటితో చూసి మూడింటిని తీసుకుని మనకి ఆ ముక్కేట రచ్చని చూపించారు చూపించేపటికి దాంట్లో అన్ని అంతర్భూతమైపోయాయి ఏదీ మిగలలేదు ఎలాగంటే పైన చెప్పిన విధంగా వాయు అంతరిక్షాలు అంతర్భూతమయ్యాయి రూపంతో బాటుగా శబ్ద సుపరుష రసగంధములు కూడా అంతర్భాగము అయినది కాబట్టి సర్వము ఆ మూడింట్లో అంతర్భాగములు అంటే మళ్ళీ ఇంతకు ముందు చెప్పినటువంటి క్రమం ప్రకారమే సర్వము సత్తులో అంతర్భాగం కాబట్టి సత్తు భిన్నంగా ఏదీ లేదు అని చెప్పింగ్ చేసేసాం అదే అంటున్నారు तद्विक रूपा विज्ञात मनते श्रुति सर्वम अंतर्गत कर्वमू सत्ति मूड रूपमू सत्ति सर्वमू सत्ति मूड रूपम तेजक यह मूड सद्विक द्वारा सर्वं विज्ञातम मन के शुति इंका अविज्ञातमने मिगलो अविज्ञात हो सर्वमू विज्ञात अुति तात्पर्यों अंदमे श्रुति सद्विज्ञान चेतना अविज्ञात विज्ञात भवती अ मौलिक प्रतिज्ञ मौलिक सिद्धांत शक्ति ते सर्वेक मौलिक सिद्धांता ఆటంకము లేదు తర్వాత నహి మూర్తం రూపవ్రవ్యం ప్రఖ్యాకాశయో తద్గుణయో గంభరసోర్వా గ్రహణమస్ తర్వాత వాట్ ఈజ్ దిస్ లాజిక్ ఐడెంటిటీలో ఐదు భూతాలు ఉన్నాయి ఐదింటిలో మూడు తీసుకుని త్రివృత్కరణం చేశారు మంచిది ఆ మూడు తేజోబందములో ఎందుకు కావాలి మరో మూడవచ్చు కదా అంటే అలా కాదు మూడు తేజోబందములు తీసుకోవటంలో అభిప్రాయం ఏమిటంటే మూర్తమును తీసుకోవటం మూర్తామూర్తములు అని మూర్తము అంటే కంటికి కనపడేది అమూర్తము అంటే కంటికి కనబడని మూర్తములు మూడు అమూర్తములు రెండు మూర్తామూర్తం బ్రాహ్మణం అని ద్రౌవాధిగంలో మంచి విచారం ఉన్నది సో సిమిలర్ గా ఉంటుంది ఇంకొంచెం లోతుగా ఉంటుంది విచారం డీటెయిల్డ్ గా ఉంటుంది అంతకంటే విషయం అయితే ఇదే సో మూర్తమును కనుక మీరు తీసుకుంటే మూర్తము అంటే రూపవ ద్రవ్యం కంటికి కనపడేటువంటి ద్రవ్యము అది మూర్తము దాన్ని తీసుకుని మీరు ఆ సపోజ్ ఆ మూర్తవ ద్రవ్యాన్ని కనుక ఆ రూపమును తీసుకుంటే దాంతో అన్ని అంతర్గతమైన సపోజ్ మీరు రూపాన్ని తీసుకోకుండా మూర్త ద్రవ్యాన్ని తీసుకోకుండా కంటికి కనపడే ద్రవ్యాన్ని తీసుకోకుండా ఎక్కడైనా మీకు ఈ సో వాయువాకాశముల యొక్క గ్రహణము ఉన్నదా వాయువాకాశముల యొక్క గ్రహణము మీకు కావాలి అంటే మూర్త ద్రవ్యాన్ని ఒకదాన్ని తీసుకోవాలి ఆకాశ గ్రహణం కలగాలంటే మీరు కంటి కనబడి ఒకటి తీసుకుని ఆకాశము యొక్క జ్ఞానం ఎలా కలుగుతుందంటే ది నాలెడ్జ్ ఆఫ్ స్పేస్ ది నాలెడ్జ్ ఆఫ్ పో ఎగ్జిస్టెన్స్ దట్ వాట్ స్పేస్ ఈజ్ సో మీరు ఇలా ఇపో చూస్తున్నప్పుడు ఇక్కడ గోడ కనపడుతుంది ఇక్కడ గోడ కనపడుతుంది మధ్యలో స్పేస్ అని గ్రహిస్తారు సపోజ్ ఇక అనంతవృతం గోడ లాంటిది ఏమీ లేదనుకోండి ఈ అనంతవృతి గోడ లాంటిదేమీ లేదనుకోండి ఏదో ఒక రిఫరెన్స్ పాయింట్ మూర్త ద్రవ్యం ఉండాలి అది ఉన్నప్పుడు మాత్రమే మీకు స్పేస్ అనే జ్ఞానం కలుగుతుంది లేకపోతే స్పేస్ జ్ఞానం కలగడం మీరు పైకి చూసినప్పుడు కూడా వినీలాకాశం ఉంటుంది విరి ఆకాశం అంటే ఏంటి అక్కడ ఏదో భూమికు కూడా గోర్లిగించినట్టుగా ఒక కటాహాన్ని ఒక బిల్డికైనా గోర్లిగించినట్టుగా ఉంటుంది అది ఎక్కడి నుంచి వచ్చిందంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ అట్మాస్ఫియర్ ఉండి లైట్ ని చేసి ఒక హద్దుని అది క్రియేట్ చేస్తుంది ఆ హద్దు ఈ భూమి హద్దు ఈ మధ్యలో మీకు స్పేస్ అనుభవం వస్తుంది ఇక్కడ ఈ హద్దు అనుభవానికి రాక అక్కడ ఆ హద్దు కూడా అనుభవానికి రాకపోతే మీకు స్పేస్ అనే అనుభవమే లేకుండా పోతుంది కాబట్టి స్పేస్ యొక్క జ్ఞానం కలిగింది అంటే నూర్త ద్రవ్యముల యొక్క సంబంధంతో స్పేస్ జ్ఞానం కలుగుతుంది శబ్ద జ్ఞానం కలగాలంటే కూడా దేన్నో ఏదో టచ్ అయినట్టుగాను ఆ రకంగా ఆ వైబ్రేషన్ కంటి కనపడే పదార్థం యొక్క వైబ్రేషన్ ను బట్టి శబ్ద జ్ఞానం కలుగుతుంది ఇంకా వాయువు యొక్క జ్ఞానం ఎలా కలుగుతుంది వాయువు ఇలా చూస్తే మీకు వాయువు జ్ఞానం కలుగుతుందా ఏదో తిరుగుతోన్న దాన్ని బట్టి లేకపోతే ఆకులు కలడాన్ని బట్టి ఏదో రకంగా వాయువు యొక్క జ్ఞానం సో రూప ద్రవ్యాన్ని బట్టి వాయువు యొక్క జ్ఞానం కలుగుతుంది కనుక మూర్త ద్రవ్యాన్ని దాన్ని సంబంధంగా రూపాన్ని మీరు ఎప్పుడైతే గ్రహించారో అన్ని దాంట్లో అంతర్భాగమే ఒకది సో ఇది మనస్సులో పెట్టుకుని త్రివృత్కరణాన్ని చౌండ్యం చెప్పింది అని ఆ త్రివృత్కరణంలో ఉండేటువంటి ఆ సైంటిఫిక్ అప్రోచ్ ని బాగా హైలైట్ చేసుకున్నారు పంచీకరణం మంచిదే దాంతో ఏం సందేహం లేదు ఇన్ ప్లేస్ ఇట్ ఈస్ వండర్ఫుల్ బట్ పంచీకరణానికి ఆల్టర్నేట్ మోడల్ గా త్రివృత్కరణం ఫైవ్ ఎలిమెంట్ మోడల్ బదులు త్రీ ఎలిమెంట్ మోడల్ దట్ ఫైవ్ ని త్రీ చేసాం రెండుని డ్రాప్ చేసి త్రీ చేయలేదు రెండింటినీ ఒక దాంతో ఇంక్లూడ్ చేసి త్రీ చేసాం నథింగ్ ఈజ్ డ్రాప్డ్ నథింగ్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ఎవరి థింగ్ ఈజ్ ఇన్క్లూడెడ్ సో ఇక్కడ కంటికి కనబడుట అనేది హైలైట్ చేసుకుంటూ ఇక్కడ ఈ మోడల్ ని చెప్పారు ఇట్స్ ఎ డిఫరెంట్ మోడల్ అక్కడ పంచీకరణ మోడల్ కంటే ఇది ఒక మోడల్ బట్ ఇట్స్ ఎ వండర్ఫుల్ మోడల్ ఇట్ హ్యాస్ సో గ్లోరీ అల్టిమేట్లీ సర్వం కలిగడం బ్రహ్మా అని చెప్పడానికి అక్కడ పంచీకరణం వాడినట్టుగానే ఆ బ్రహ్మ బదులుగా సప్తమన్నారు ఇక్కడ సర్వము సత్తుని చెప్పటముందే తాత్పర్యము అని ఆ విధంగా శక్తి చేశారు శృతి అకరణము It is the ultimate model and image shruti kya patledu. Prevention artha mreva, ropa vattilu, ropamu galirinamoodu bhotamunna kishkuni vatiki trivurthkarana'n chepi. Here is the example, prevention artha mreva. Yes. To show an example, this is how you have to work out in this entire universe. Noo panche karana'n jaishkocha, trivurthkarana'n in trivishkanamo. You can work out another model, you can expand this model to include the other two bhotas. బట్ అల్టిమేట్లీ యూ షుడ్ కంక్లూడ్ హెస్ ఆరిజినేటెడ్ సమస్య అని ఆ విధంగా కంక్లూడ్ చేసుకోవాలి అంటే వారిని నామరూపాల సత్యవారిని పట్టుకు ఈ నామరూపాలని నిత్యా అని తెలుసుకోవటానికి ఎంతసేపు అలా రిజ్యూస్ చేసుకుంటూ రావాలి ఆ ప్లూరాలిటీని రిజ్యూస్ చేసుకుంటూ ఓ కౌంట్లెస్ సంఖ్య లేనన్ని పదార్థాలు జగత్తులో ఉన్నాయో అని కాకుండా ఇవన్నీ కూడా రిజ్యూస్ చేసుకుంటూ వచ్చి ఏదో రెండో మూడో నాలుగో ఐదో ఎక్కడగో ఒక తోటకి తేల్చి అది కూడా మళ్లీ పరం బ్రహ్మలో విలీనం చేసి ఫైనల్ గా భావాత్మకంగా సర్వము బ్రహ్మేం తెలుసుకునే ప్రయత్నం అదైతే ఎలా చేస్తే బాగుంటుంది అని కనుక మీకు సందేహం ఉంటే ఇదిగో ఇలా ట్రై చేయండి అని త్రివృత్కరణాన్ని ప్రదర్శనార్థం ఏ మోడల్ ఫర్ ఎ స్టూడెంట్ అందుకోసం స్థుతి చెప్పండి నేను ఈ త్రివృత్కరణం చెప్పినట్టుగానే దీన్ని ఎక్స్పాండ్ చేసుకుని పంచీకరణం కూడా మీరు చేసుకోవచ్చు అని శృతి యొక్క తాత్పర్యము అని అంటున్నారు యథానిరూపాణీత సత్యం తీకరణేతి సమానోన్యాయ ఇప్పుడు త్రివృత్కరణంలో చేర్చిన కంక్లూజన్ ఏమిటంటే త్రీని రూపాణీత్యేవ సత్యం ఈ జగత్తులో మీకు ఎన్ని పదార్థములు కనపడ్డా ఆకాశం నేల గాలి వాయువు ఎన్నెనో అలా లెక్క పెట్టచ్చు అయితే శ్రీదుడు చంద్రుడు ఏ నక్షత్రాలు గోళాలు అలా లెక్కొచ్చు నక్షత్రాల్లో మళ్ళీ అశ్విని భరణి అలా లెక్క తర్వాత మళ్లీ భూగోళం దగ్గరికి ప్రాణం గలవి లేనివేని ఏవో కౌన్ ప్లస్ మీరు లెక్క పెట్టచ్చు అలా ఎన్ని లెక్క పెట్టినప్పటికీ గా ఈ సంఖ్య కూడా ఇంపార్టెంట్ కాదు త్రీని రూపాను చేసం మూల రూపములే సత్యము అని త్రిగుకరణ ద్వారా ఎలా చెప్పామో అదే విధంగా మీరు ఈ మోడల్ని తీసుకుని ఇది నెక్స్ట్ పంచీకరణం ఇదే న్యాయం అంటే ఇదే ప్రిన్సిపల్ని అప్లై చేసుకుంటూ పంచీకరణాన్ని కూడా మీరు చెప్పుకోవచ్చు అప్పుడు మీకు శబ్దం చెప్పలేదే గంధం చెప్పలేదే వాయువు చెప్పలేదే అంతరిక్ష అంతరిక్షం అంటే ఆకాశం చెప్పలేదే అనేటువంటి సమస్య ఉండదు అదే మోడల్ మీరు పంచీకరణం కూడా చేసుకోండి అల్టిమేట్ గా ఏమన్నా సూత్రం చేస్తారు పంచభూతాన్ని ఇత్యేక సత్యం అని చెప్పాలి ఇక్కడ త్రీని రూపాన్ని ఇత్యేక సత్యం అన్నట్టుగా పంచభూతాన్ని ఇత్యేక సత్యం అంత పంచభూతాలు తప్ప మరేదీ లేదు నేను ఎవరో ఉన్నారు స్వామిజీ ఎక్కడికైనా ఫలా చోటకు విహారయాత్రకు వెళ్దామన్నారు వెళ్దామంటే వెళ్దాం అనొచ్చు ఓన్లీ యూ కెన్ గో ఆల్సో వాట్ ప్రివెంట్స్ ఒకవేళ కుదరలేదనుకోండి ఒకవేళ పొందండి పంచభూతాలు అదే పంచిభూతాలు కదా అదేంతో కూర్చొని ఫోన్ చేసిన తో కూర్చోండి కూడా చెప్పండి పంచభూతాలు తప్పించే ఉండదు అని రుచిస్తూ ఆల్సో సో ఆ విధంగా జగత్తుని పంచభూతములు తప్ప అదేమీ కాదు అని తెలుసుకోవడం రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఆ విధంగా ఉంటే పెంచుకుంటూ పోకూడదు భేదాన్ని రెడ్యూస్ చేసుకుంటారు సాధకులు ఎప్పుడూ కూడా భేదాన్ని పెంచకూడదు పుద్ధి చేసుకునే గదిలో పదహారు పుట్టలు దక్కారనుకోండి మీరు ఇప్పుడు హారతి ఇవ్వడం ప్రారంభిస్తే ఎల్లింటికెనా హారతిస్తారు కాబట్టి అదే ఉదయానికి హారతి ఇవ్వడం మర్చిపోయామని అలాగా అలాగా వెనుగంటుంది సో అలా రిజ్యూస్ చేసుకుంటూ రా ఎప్పటికీ కూడా ఆ భేద దృష్టిని తగ్గించుకుంటూ ఏకత్వం వైపు ప్రసరిస్తారు దానివల్ల మీకు మనస్సు తేలిక పడుతుంది మనిషిని బాధ పెడుతుంది వంధిస్తుంది లేదా ఏకత్వము ఫ్రీడము సో ఇప్పుడు మీరు దేవుడికి దండం పెట్టాలనుకోండి దేవుడి దండం ఇప్పుడు కొంతమంది పేర్లు పెడతారు ఆ పిల్లలకు పేర్లు పెడతారు ఆ పిల్లలకు పేర్లు పెట్టడంలో వాళ్ళకు ఉన్నటువంటి భేదబుద్ధి అంటే దాంట్లో రక్షణ అవుతుంది వేర వెంకట సత్య నాగ వర అని ఇలాగా అలాగ కంటిన్యూ అవుతుంది ఒక ఆయన దేవుడికి దండం పడుతున్నప్పుడు ఎవరు కాళీ వర ప్రసాద శివ నాగ సుబ్రహ్మణ్య శక్తి కంటిన్యూస్ నాట్ వ్యాప్తి సాటిస్ఫైడ్ ఫైనల్ శాస్త్ర సహిత శాస్త్రా సమేత ఎందుకంటే శాస్త్రం నిలబెట్టేటందుకనే శాస్తా సమేత శీతాల వల్లభాయనమ He takes five minutes to say all that. Ane om, rām, rāmāya nāmaḥ, anu rante. All that is included in that. Om includes everything. Kapate, abhya-dhāna lātuncukum to pote, you can see the predicament of the person. Anu kāsaṁ jiruk nāna. Manishīk ar yakti palai bāha mani kata nispo sure to. I mean, I I to so, ma ko prasādhano kāya nungur. Atana kare prasād. El tante prasād el tante, ఏంటే ఆ గల్లా సం వీర వెంకట వర శక్తి రామకృష్ణ ఇంకా ఎలా ఉంటుంది ఈ దాని వల్ల మేము ఏ టు జడ్ ప్రసాద్ అని వాళ్ళ ఏ టు జడ్ ప్రసాద్ ఏ టు జడ్ మూర్తి అలాగే మహాత్ముడు కూడా ప్రార్థన చేసే ముందు ఏ టు జెడ్ అందరికీ దానిలో అంటే సరిపడుతుంది ఎందుకంటే హీ హో మెనీ నేమ్స్ వచ్చిన భాష ఏంటంటే హీ దట్ ఈచ్ నేమ్ రిప్రజెంట్స్ గాడ్ దట్ ఈస్ హీస్ ప్రాబ్లం Allah is not like that. Kabate, you should reduce it. Kanaka panchabhuta and ceva-sacca, Allah is not like that. Make that three-lipa-ne ceva-sacca mani chapatango, atopante vaka-principle niti boṣaṁ sataṁ koṣaṁ jappere gāne. If something is left out, by all means, expand it to five, and then uh, include that left out also. Kabate, this is not the ultimate principle. ఇదిగోనే జనరల్ ప్రిన్సిపల్ యూ కెన్ ఎక్స్పాండెడ్ పంచీకరణం అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అరకంగా సరే అల్టిమేట్ ఏమిటంటే సర్వము సత్తు యొక్క వికారము సత్తి తప్ప మరింతేమీ లేదు ఏది మీరు ఏది తీసుకున్నా ఈ అది సద్పమే ఆ సత్తే ఆ విధంగా ప్రకటమైనది మన మనస్సుకుండే సంస్కారాన్ని బట్టి దేశకాల బుద్ధి అంటుంది మనం ఏది చూసినా ఏది ఆలోచించినా సంకల్పించినా దేశబుద్దితోటి కాలబుద్దితోటే సంకల్పిస్తాం ఆ దేశకాల బుద్ధికి ఆ దాన్ని అనుసరించి మనకు ఆ రూపంగా ఏదో ఒక వస్తువుగా ఒక పదార్థంగా ఒక పేరుతోటి అనుభవానికి వస్తోందే గాని వాస్తవంలో అది సత్తు తప్పం అదేమీ కాదు అని మనం తెలుసుకోవాలి అప్పుడేమవుతుంది సుఖావిజ్ఞాతను సర్వమిదం విజ్ఞాతం సార్ సత్తును తెలుసుకున్నట్లయితే సర్వమును తెలుసుకున్నట్లే అవుతుంది ఇంకేమీ తెలుసుకోవాల్సింది మిగిలి ఉండదు కాబట్టి అవిజ్ఞాతం విజ్ఞాతం భవతి సత్వం తెలుసుకుంటే అవిజ్ఞాతం కూడా విజ్ఞాతం అయిపోతుంది అనే ప్రతిజ్ఞకి హాని లేదు అదేమింటున్నారాయణ కాబట్టి సత్యము అంటే ఏకమేవ అద్వితీయం సత్యం సత్యం అంటే రియాలిటీ ద్రూత్ ఈజ్ వన్ విథౌట్ ఎకండ్ సపోజ్ మీ అనాలిసిస్ లో మీరు దేర్ ఆర్ టూ ట్రూత్స్ అని తేల్చారనుకోండి ద్వే సత్యే అని మీకు తేలిందనుకోండి అంటే ఇంకా మీరు మీ విశ్లేషణ పూర్తి కాలేదు అని అర్థం మీరు ఇంకా కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకుని ఆ ద్వేని కాబట్టిాస్ దేర్ కెనాట్ బి టూ ట్రూట్స్ దేర్ ఫోర్ వన్ గెట్స్ ఇన్క్లూడెడ్ ఇన్ ది ఆధార్ వన్ గెట్స్ ఇన్క్లూడెడ్ ఇన్ ది ఆధార్ కాబట్టి దేర్ కెనాట్ బి టూ ట్రూట్స్ ఇప్పుడు గృహానికి రెండు యజమానులు ఉండవు సో భర్త తన విల్ ని భార్య విల్కి సమర్పిస్తే ఆవిడ యజమానిగాను అయితే రివర్స్ లో ఆమె సమర్పించినట్లయితే తన విల్ని మీ ఇంటికి ఈ ఏదో ఒక వాయిస్ one voice one voice final things anathuga one voice one thinking none head anathuga undu this ante varaku ala gadunda da two ante but po conflict to two is a problem you cannot have two kabatte oka ayana unnaru emandi vishnu shivudu ekam ani meeku em antam aa putugala why not have both ante nenu nan okay then one then next one shivudu vishnu gami cheruduga untadu ఈ మాట నాతో చెప్పారు మీరు పర్వాలేదు మా మిత్రుడు ఒక ఆయన ఉన్నది లింగాయిక ఆయన ఆయన చెప్పండి మీరు మీ మీరు మీకు రిప్లై ఓకాలుగా చెప్పడు ఆయన కర్రతో చెప్తాడు పూజని కర్రతో రిప్లై ఇస్తాడు ఓకల్గా చెప్పడు కాబట్టి కాబట్టి విష్ణువు శివుడు ఇద్దరు లేరు ఇద్దరు ఉంటారని ఇద్దరు ఉంటారా ఏమైనా అర్థం ఉండదని విష్ణువు శివుడు ఇద్దరు లేరు ఒక్కడే ఉన్నాడు ఎవడా ఒక్కడేమో నువ్వు తేల్చు విష్ణు ఓకే మే గాడ్ బ్లస్ యూ కీప్ ఇట్ లైక్ దాట్ నో ప్రాబ్లం లేదు శివుడు లేదండి దిశ అంతేది వ్యాసమహర్షి ఏమన్నా అంటే విష్ణు ఓన్ లేదు శివుడు ఓన్లేదు సత్యం పరంధీమ భాగవతంలో మేము ధ్యానం చేస్తాము దేన్ని ధ్యానం చేస్తారు జన్మాదశ్చర్యత ఈ జగత్తు యొక్క సృష్టి స్థితిలో ఏములు దేని నుండి ఆవిర్భవించినమో దాన్ని ధ్యానం చేస్తాము ఎందుకంటే మీరు విష్ణువుని ధ్యానం చేస్తారా మరి దేన్ని ధ్యానం చేస్తారు సత్యం పరం ధీమ మేము ఆ అల్టిమేట్ రియాలిటీని ధ్యానం చేస్తాం అంటే అల్టిమేట్ రియాలిటీ విష్ణువే కదా అంటే ఓకే లేదంటే తీసుకోం కాబట్టి రాముడు అల్టిమేట్ రియాలిటీ వెంటనే తీసు యూ వాంట్ యూ దివ్ ఫ్రమ్ మై సైడ్ సత్యం పరం భీమ ఇదే సత్యనారాయణ అంటే సత్యనారాయణ స్వామి అంటే ఇక కొంతమంది అనుకుంటారు సత్యనారాయణ స్వామి ఇటు ఈస్ట్ వైపు ఉంటాడు ఇది సెపరేట్ తర్వాత వెస్ట్ ఉంటాడు ఆయన వెస్ట్ లో అయితే మేము ఆయన సెపరేట్ ఈయన సమాచారం ఈయన ఫ్యామిలీ సమాచారం వేరు ఆయన వేరు అంటే ఏదో అనుకుంటుంది అలాగా ఉపాసన కోసం రూపభేదమే కానీ ఉపాస్యములో భేదం అసలు సుకరాము ఉండడానికే లేదు ఉపాస్యంలో భేదం వచ్చేసింది అంటే అయిపోయిందంటే ఆ ధర్మం దరితనేసింది మన హిందూ సమాజంలో హిందూ ధర్మానికి ఏమిటంటే ఉపాసనా భేదాన్ని అంగీకరించి ఉపాస్యముల ఏకత్వాన్ని మన మహర్షులు దర్శించారు దాన్నే బోధించారు మన వాళ్ళు ఏం చేశారంటే ఉపాసనా భేదాన్ని ఉపాస్యానికి అంటగట్టినారు ఉపాసన ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఉపాసం కూడా భిన్నంగా ఉండి ఉండాలి ఇప్పుడే నానం పెట్టుకుని పూజ చేస్తే ఓ రకంగా ఉంది అడగొట్టు పెట్టుకుని పూజ చేస్తే ఇంకో రకంగా ఉంది గనక ఈ పూజలో దేవుడు ఆ పూజలో దేవుడు ఒక్కడలా అవుతాడు వేరు వేరు అయి ఉండాలి అని ఆ ఉపాసనలో ఉండే భేదాన్ని ఉపాస్యానికి అంతగట్టాలి ఎప్పుడైతే ఆ పని చేస్తారో అయిపోయింది ఇంకా హిందూ ధర్మం ఆనాడే సాగు ఎందుకునేసింది ఇంకా మొహలాయులు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు ఇంకా అయిపోయింది లాస్ట్ అవర్ కెపాసిటీ టు రెసిస్ట్ ఎనిమిక హిందూ ధర్మ హాస్ బికాస్ట్ ఇట్స్ ఒరిజినల్స్ కానీ ఎందుకంటే ఆ హిందూ అనేటువంటి ఏకసూత్రబద్ధం చేసేటువంటి ప్రిన్సిపల్ లేకుండా పోయింది వైష్ణవుడికి శేవుని చూస్తే వాళ్ళమంటారు శేవుడికి వైష్ణవుని చూస్తే వాళ్ళు మన హిందూ బ్రిటిష్ వాళ్ళు మనం ఎలా దిగ్గారంటే ఇద్దరు రాజులు ఉంటారు వాళ్ళు ఎవరి మీద ఎవరో కొట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే ఓ రిప్రజెంటేటివ్ ఈ రాజు దగ్గరికి పంపిస్తారు మరో రిప్రజెంటేటివ్ ఆ రాజు దగ్గరికి పంపిస్తారు ఇద్దరిని దింపుతారు వీళ్ళు వీళ్ళలో ఎవరిలో ఒకరిని స్ట్రాంగ్ వాడిని పట్టుకుని కొంత సపోర్ట్ ఇచ్చి రెండో వాడిని నాశనం చేస్తారు సో రెండో వాడిని నాశనం అయిపోయిన తర్వాత వీళ్ళు మంత్రి వాడిని కూడా కాచేస్తారు అలాగే పృథ్వీరాజుని జయచంద్రుని అడ్డుపెట్టుకుని అదే విధంగా అదే విధంగా దెబ్బ తీసుకుంటూ వచ్చారు సో ఇది ప్రాసెస్ కంటిన్యూస్ ఈవెంట్ టుడే ఈవెన్ టుడే ఇట్స్ కంటిన్యూస్ ఎందుకంటే మీకు ఒక రహస్యం చెప్తాను నేను రామాయణ కాలండి లేకపోతే ఏ కాలంలోనైనా సరే ఎవరైతే అయోధ్య మీద రాజ్యం వెళితాడో వాడే ప్రపంచ రాజ్యాధిపతి అవుతాడు ఆనాడు అంటే ఈనాడు అంటే రావణుడికి వాడు ఎన్నెన్నో దేశాలు ఎన్నెన్నో ప్రాంతాలు వాడు జయించినా వాడు అయోధ్యని జయిస్తేనే వాడికి ప్రపంచరాజ్యం దక్షిణ ప్రపంచరాజ్యం కావాలి ప్రపంచ రాజ్యం కావాలంటే అయోధ్యని జయించాలి అయోధ్య అంటే నా అభిప్రాయం భారతదేశం అనుకోండి అయోధ్య ఏది సింబల్ ఫర్ భారత్ ఈ సత్యము రవణాసురుడి కాలం నాడు అలాగే ఉంది ఈనాడు అలాగే ఉంది ఈనాడు కూడా వాటికన్ ప్రపంచ రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించగలుగుతుందంటే అయోధ్యపై అధికారాన్ని సంపాదించినప్పుడు మాత్రమే వాటికన్ ప్రపంచరాజ్యాన్ని స్థాపించగలదు ప్రపంచరాజ్య స్థాపన వ్యాటికన్ యొక్క మౌలిక వాళ్ళ యొక్క అల్టిమేట్ గోల్ ఏమిటంటే ప్లాంట్ ద క్రాస్ ఇన్ ఏషియా వ్యూ హెవ్ ప్లాంటెడ్ ది క్రాస్ ఇన్ నార్త్ అమెరికా ఇన్ అమెరికాస్ ఇన్ యూరప్ బికాస్ దేవర్ ఆల్ అదర్ కల్చర్స్ బిఫోర్ క్రా క్రిస్టియానిటీ కేర్ దేవర్ ఆల్ హ్యావింగ్ డిఫరెంట్ కల్చర్స్ వీ హెడ్ అవర్ క్రాస్ ఇన్ అమెరికాస్ ఇన్ యూరప్ In Africa, in Africa all local cultures were destroyed and the crop, this was planted, but, alas, we could not plant the cross in Asia. Asia means, not Indonesia, not Malaysia, Asia means Ayodhya, Bharat. Bharat, you can plant the cross over Pratankarajyam. This is the way the Ravana started to do, this is the way the vertical is not controlled. this continuous and whatever so so the point is we cannot withstand this onslaught only one we know the truth is one truth cannot be many so a a satyanu mana vallu grahinchi varaku kuda veellaki they don't have that asiddhanta paramaina balam undadu vadu chetho chepte siddhanta paramanga daanne దాన్ని మనం ఎదుర్కొనేటువంటి బలము ఇది ఉండదు సో ఆ బలం ఎప్పుడొస్తుందంటే ఏకమేవా ద్వితీయం సత్యం అన్న తెలుసుకున్నప్పుడే వస్తుంది ఇది సిద్ధమేవ భవతి కాబట్టి ఎనీవే అదంతా కూడా సెకండరీ అల్టిమేట్ గా మనకి ఇక్కడ మీమాంసలో తేలింది ఏమిటంటే త్రీని రూపాణీత్యేగ సత్యం సదిత్యేగ సత్యం సత్యనేది ఒక్కటే సత్యము సదేకమే అది ఏకమే అద్వితం సత్యం ఇది సిద్ధమే భవతి తర్వాత తదేకస్టి విజ్ఞానం విజ్ఞాతం తువర్ణ తస్మాత్కస్ సతి విజ్ఞాన ఒక్క సత్తుని తెలుసుకున్నట్లయితే సర్వమిదం విజ్ఞాతం భవతి సర్వము తెలిసినట్లే అయిపోతుంది అని ఒరిజినల్ గా చెప్పినటువంటి వాక్యము గలదో ఇది భవతి అది చాలా చక్కగా చెప్పబడిన వాక్యం సు ఉంటే శ్రీ సూక్తం పురుష సూక్తం అంటూ ఉంటారు ఆ సూక్తమే సుక్తం దట్ ఈక్ట్లీ కాబట్టి ఆ వాక్యానికి ఏమీ భంగం లేదు పూర్వపక్షం అలా ఉంది కదండి మరి పురపక్షం ఏమైనా ఉందంటే సర్వము ఇంక్లూడ్ కాలేదు కాబట్టి ఆ వాక్యం సరిగ్గా లేదు అవునా ఇది ఇంక్లూడెడ్ అని సిద్ధాంతం చెప్తాం అడిగి నాలుగో మంత్రం పూర్తయి ఐదో మంత్రం భస్మ వై తంస ఆహు పూర్వే మహాశాళ మహాశ్రోత్రియా నమోద్య కష్టన అశ్రుతమతం అవిజ్ఞాతముదాహరిష్యతీభ్యో విదా చు ఏతస్మవై తద్విద్వాంస ఆహు ఆ విద్వాంసులు అనే అరుణి శ్వేతకేతువుతో చెప్తున్నాడు ఈ ప్రసంగం తండ్రి గడుతో చెప్తున్నాడు ఆ విద్వాంసులు తెలుసుకున్నది దీన్నే ఈ సత్యమే తెలుసుకున్నారు ఏతధస్మలైడ్ ధ్వంస ఏత చట్ట అట్టి సత్తును తెలుసుకున్నటువంటి ద్వంసులు మన పూర్వీకులు పూర్వే మన వంశంలో పూర్వీకులు ఉన్నారే వాళ్ళు ఈ సత్యాన్ని తెలుసుకుని వాళ్ళు ఇలా చెప్పేవాళ్ళు అని కొడుకుకు ఇన్స్పైర్ చేసుకున్నది మన ఇంట్లో అందరూ డాక్టర్లరా నువ్వు అల్లరి జల్లరగా తిరుగుతావేట్ వైపీసీలో జాయిన్ చేశాను కదా అలా చదువుకో ఎంసెట్ లో మంచిగా వస్తే డాక్టర్ అయిపోదువు కానీ ఇన్స్పైర్ చేస్తా ఇప్పుడు మీ మావయ్య డాక్టర్ మీ తాత డాక్టర్ మీ నాన్న డాక్టర్ మీ అమ్మ డాక్టర్ అందరూ డాక్టర్సే నువ్వు కూడా అవ్వాలి అని అలాగే తాత మామ ఎవరో ఇన్స్పైర్ చేస్తావు అలాగే తండ్రి కొడుకులు ఇన్స్పైర్ చేస్తున్నాడు మనం పొరం ఆ ఈ శక్తిని తెలుసుకున్న వాళ్లే వాళ్ళు వాళ్ళు కేవలము ఎందుకు పరిగరని వాళ్ళ నువ్వు మహాశాల గృహస్థులు వీళ్ళందరూ ఉపనిషత్తుల్లో ఉండే బ్రహ్మజ్ఞానులందరూ కూడా గృహస్థులు ఇది పెద్ద విచిత్రమైన విషయం మీరు ఏ ఉపనిషత్తు తీసినా అందరూ గృహస్థులే సో ఎని వెరీ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ కాబట్టి గృహస్థులకి ఇది అక్కర్లేదు అనే దృష్టికోణం సరికాదు ఎప్పుడైతే గృహస్థులకి అక్కర్లేదని అన్నాడో ఒకడో సన్యాసులకి అక్కర్లేదని ఇట్ ఫాలో ఆటోమేటికల్ సో మంచి యూ కెన్ సీ దాట్ యూ కెన్ సీ దాట్ పీపుల్ టేక్ టు సన్యాస టు పరిష్యూ కర్మ కాండవ కర్మలు చేయడం లేకపోతే ఆశ్రమాలు కట్టడం బిల్డింగ్లు కట్టడం ఇలాగంటే కమర్షియల్ యాక్టివిటీ లేకపోతే లౌకికమైన యాక్టివిటీ ప్రవృత్తి ప్రవృతిశీలంగా ఉండటం కోసం సన్యాసం ఎందుకంటే సన్యాసం అన్నది కేవలము ఆత్మవిచారం కోసం అది ఉద్దేశింపబడింది కదా గృహస్థులే పూర్వం ఇలా ఉండేవారంటే ఇంకా ఇంటి వేరే ఏం చెప్పాలి అని మన పూర్వీకులందరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకున్నారగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు మహాశాలాహ మహాశాలాహ అంటే పెద్ద లోగిలి వాళ్ళు లోగిలి అంటే తెలుసుకున్న చాలా తెలుగు పదం మంచి అందమైన తెలుగు పదం ఆయన పెద్దలోగిలండి ఆయన అంటారు అంటే పెద్ద ఇల్లు అని పెద్ద ఇల్లు అంటే కుటుంబంలో అనేక మంది వస్తారు కుటుంబ సభ్యులు ఉంటారు సంపద సమాధానంగా సంపదలుంటాయి ఎవరైనా వ్యక్తివచ్చ భోజనం పెడతారు అదే పెద్ద లోజీలు అంటే పెద్ద అంటే అమ్మా అన్నం అంటే కోతలకంటే పెద్ద లోతులు ఉంటారు ఏదో పండవు ఏదో చూసి వాడు ఆ మాట అన్నందుకు ఒకడు భిక్షను అపేక్షించినందుకు వాడు అపేక్షను వృథా చేయకూడదు వాడు తిట్టుకుంటూ పోకూడదు పైకి తిట్టకపోయినా లోపలైనా తిట్టుకుంటాడు లోపల తిట్టకపోయినా కూడా వాడు వ్యర్థంగా అయాని అడిగి వ్యర్థమైపోయి వాడి యాచన వ్యర్థమైపోయి వాడు వెళ్ళిపోయాడు అనుకోండి అది ఎంత సిగ్గుచేటు కాబట్టి అలాగా విశాల హృదయం కలిగి ఉన్నటువంటి ఆ లోగిళ్ళు ఏవైతే అది ఆ లోగిలి బట్టర్డ్ ఇట్ తెలుగు భాష అంత మధురమైన భాష అనుకోవట్లేదు కాబట్టి ఆ పెద్ద లోగిలి వాళ్ళు మహాశాల పెద్దలు కానీ చక్కగా భోజనాలు అవి చేసుకో భోగపరాయణులుగా ఉంటారనుకోండి మహాశ్వత్రియా వాళ్ళందరూ కూడా వేదము అవి చదువుకుని కర్మల్ని బాగా చేసుకుని క్రమంగా వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి ఈ సత్యాన్ని కూడా తెలుసుకున్నారు సో వాళ్ళు ఏమని అంటే అద్యనహ మనలో ఈనాడు మన మధ్యన ఎవరూ కూడా కశ్చన ఏ ఒక్కడూ కూడా అశ్రుతం అమతం అవిజ్ఞాతం నా ఉదాహరిష్యు నాకు అశ్రుతం ఉన్నది నాకు నేను వినంది ఉంది నేను సంకల్పించండి ఉంది నేను తెలియంది ఉంది అని అంద అంటే నాకు సర్వము తెలిసినదే అంటే అర్థం ఏంటి సత్తు తెలుసుందా సత్తు తెలిస్తేనే సర్వం తెలుస్తుంది కాబట్టి నాకేమీ తెలియలేదు అనేటువంటి వాడు మన కొంపలో ఎవడో ఆనాడు అని వాళ్ళంతా ఉండగర్రా కాబట్టి నువ్వు కూడా అలాగే రెండు ఇది ఏధ్యో విధాన చక్రు వాళ్ళు మరి ఆ సత్తుని ఎలా తెలుసుకున్నారంటారేమో ఏర్ధ్య ఈ రూపాని రూపాన్ని ఈ మూడు రూపాల నుంచే ఆ సుసుని వాళ్ళు తెలుసుకున్నారు చూద్దాం శంకరులు వ్యాఖ్యానం చేస్తారు కాబట్టి నువ్వు కూడా ఇదంతా తెలుసుకోవాలి అని ఆరు నేను ఈ నుంచి శ్వేతకేతువు చెప్తున్నా భాష్యంస పూర్వే అవన్నీ పదానికి పదార్థం విద్వాంస అంటే విదితవంత పూర్వే అంటే అతిక్రాంత మహాశాలా మహాశ్రోత్రియాస్మ వై కిలా అని కొన్నింటికి అర్థం చెప్తారు కొన్నింటికి చెప్పరు హస్మ వై నేనింటికి కలిపి కిలా అని అర్థం సో ఏతద్ విద్వాంస విదితవంత ఏటంటే తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవళ్ళు పూర్వే అతిక్రాంత దరచిన తరాల వాళ్ళు మన పూర్వీకులు సో వాళ్ళు మహాశాలా పెద్దలు గేది వాళ్ళు మహాశ్రోత్రియా గొప్ప విద్యా సంపన్నుడు శ్రోత్రియుడు అంటే లోకంలో అభిప్రాయం అని పిరకాలు పెట్టుకుని పచ్చిపట్టుకున్నవాడు శ్రోత్రియుడు మంచిది అలా కూడా అనుకోవచ్చు ఆ వేషము ఆ విద్యకి రకమైన సంబంధం ఉంటే అలా అనుకోవచ్చు కానీ శ్రోత్రియుడు అంటే జ్ఞానము గలవాడు అని శృతి బహుశ్రుత బహుజ్ఞానము గలవాడు కాబట్టి విజ్ఞాన సంపన్నులు మన వాళ్ళందరూ కూడా ఆహు పల్లిలా ఆహుర్ హస్మ వైఖ్య వాళ్ళు ఇలా అనేవారట మన మన తాత ముత్తాతలు ఇలా చెప్పుకునేవారు అని తండ్రి కొడుకుతో అంటున్నాడు ఏమని చెప్పుకునేవారండివారు వాళ్ళు కిముక్తంత అని ప్రశ్న వేసుకుని చుంటే సమాధానం చెప్తాను ననోస్ కుదానీ విజ్ఞానవతా క్చన కశ్చిద అశ్రుతమతం అవిజ్ఞాతం ఉదాహరిష్య అంటే ఉదాహరిష్యంటే మాకు తెలియని ఉందని చెప్తాడని కాదు అక్కడ ఆ నావ్ ఒకటి ఉంది కదా ఆ నావి జరుగు దగ్గర పెట్టుకోవాలి మీరు నో ఆ నాయనకి తెచ్చుకోవాలి మీరు అక్కడ అర్థపెట్టడం కాదు దాన్ని అని సూచిస్తున్నారు ఉదాహరిష్య నా తెలియదు ఉండిపోయింది అని చెప్తాడు కాదండి అలా కాదండి అవి జ్ఞాతం ఉదాహరిష్యతి కాదు నోదాహరిష్యతి నా ఉంది కదా అలా ఉంటదేం చెప్పలేదా ఓకే సర్వ సర్వం విజ్ఞాతమేవా అస్మత్ కులీనా సద్విజ్ఞానవత్వాట్